అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశోద్ధుడా ఏసయా నా నిలు వెళ్ళనిందివు నా మనసారని సన్నిధిలో తాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని తల్లిదిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా ప్రభువానిలే ఆరాధించేదా కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో ప్రభువాని ఆరాధించేదా కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశోద్ధుడా ఏసయా నా నిలు వెళ్ళనిందివు మన సారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా తాగిలపడి నమస్కారము చేసేదా నా మన సన్నిధిలో తాగిల నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పరిమలించునే నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు చున్నందునే పరిమళించుని నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు పరిశోతాత్మలో ఆనంది అర్షాధ్వనులాతో హర్షాద్వనులాతో పరిశోధాత్మలో ఆనందించదర్షాద్వనులాతో హర్షాద్వనులాతో అత్యున్నత సింహాసనముపరి ఆసీనుడా దేవదూతలు ఆరాధించి పరిశోధుడావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పక్షిరాజువై కలపై మోషితివే నీవే నా తండ్రి వై నా జలు భరించి పక్షిరాజు వైర కలపై బాజతలు భరించివే యహో దేవా ే మహిమా పరిచదను ఎమా పరిచదను ఎోదేవా మహిమా పరచద తి అత్యున్నత సింహాసనముపై సీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నా నిన్ను వెళ్ళని నావు నా మన సారని సాగిలపడి నమస్కారము చేసేగా సాగిలపడి నమస్కారము చేసేగా సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా థ్యాంక్ యూ చూశారు ప్రార్థన చేసుకుందాం పరశుద్ర భదేవా వందనాలేశమంతా మీ సాయం నడిపించి మళ్ళీ సాయంత్రం సమయం మిమ్మల్ని స్థితించిగా మీరు మళ్ళీ గనపరిచలాగానే తండ్రి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందలు ప్రభావ అదేనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలా మేము జనపరుతుండగా మీ యొక్క పక్షదాతుంది వాక్యాలను సత్యాన్ని గ్రహించాలనే ప్రభావ మీకు ఆత్మీయతలను తీండి ప్రభు వాటిని చూచే తండ్రి మేము నేర్చుకోవాలా మా హృదయాలు వాటిని భద్రపరచుకోవాలా మీరు సమర్పించే వారి భాగంలో మేము ఉంటుండగా ప్రభావ వీటన్నింటినీ మేము నేర్చుకోవాలని చూపించు ప్రభు అన్నింటిని మీ జంట సేవ భాగ్యం మాకందరికీ కనిపించి ఆశ్రించి మీరే మనల్ని ఉండమని ఏ శ్రీ క్రీస్తు నామ ప్రార్థన తండ్రి ఆ మనం ప్రకటన గ్రంథంలోని ఆరవ అధ్యయంలోని కొన్ని విషయాలను ధ్యానిస్తూ ఉన్నాము కొన్ని వారాల నుంచి ఉదయ కాలంలో కూడా కొంత మనము రెండవ ముద్రకు సంబంధించిన విషయాలు ధ్యానించినాం అయితే ప్రతి నిజాగ్రత్తగా పరిశీలిస్తే కానీ దేవుని యొక్క ఆశ్చర్యక్రియలను మనం అర్థం చేసుకోలేం ఆయన కార్యంలో అమోఘంలో ఈ యొక్క వాక్యాలయ నిదర్శనం అనేది మనం అర్థం చేసుకోవాలి చిన్న పరంగా చెప్పబడ్డాయి వీటిని సాధారణంగా ధ్యానిస్తే అందరూ ప్రకృతి సహజంగానే ధ్యానిస్తూ ఉంటారు మనం దాని తృణీకరించాం ఎందుకంటే కామెంట్రీస్లో ప్రకృతి సహజంగానే దాన్ని విశదీకరించినారు కానీ పాతవి గతించిన సమస్తం కృతమైన అన్నప్పుడు అవి ఆత్మీయమైన అనేది ప్రభు మనకి కొంతకాలం క్రిందట బయలుపరిచింది ఆ ప్రిన్సిపల్ ఆ విధానం నేర్చుకున్నాకనే మనం ఈ యొక్క వాక్యలని క్రమంగా సరైన విధానంగా అర్థం చేసుకోగలుగుతున్నాం ఎందుకంటే మొదట ప్రకృతి సహజంగానే ఉండేది రెండవది ఆత్మీయమైంది ఆదాము శరీరంగా శారీరకమైన వాడు మన ప్రభు ఆత్మీయంగా ఉన్నవాడు ఆత్మస్వరూపి అంటే మందికి కాబట్టి ఆదాములో ఆదాములో నుంచి వచ్చిన వాళ్ళము మన ప్రభులో జీవిస్తున్న వాళ్ళం కాబట్టి ప్రకృతి సహజంగా ఉన్న వాళ్ళము ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఉంటున్నాం మనం కూడా కాబట్టి ఆత్మస్వరూపిగా ఉన్నవాడు ప్రకృతి సహజంగా ఉన్న వాటిని మరీ జాగ్రత్తగా సునాయాసంగా అర్థం చేసుకోలేడు కానీ శారీరకంగా ఉన్న వాళ్ళు ఆత్మీయమైన వాటిని అర్థం చేసుకోలేరు అందుకు వారికి వేరేతనం అన్నట్టు కాబట్టి ఈ లోకస్తులకు సమస్తము వేరేతనంగానే ఉంటుంది ఎందుకంటే శారీరకంగా వాడికి ఆత్మ విషయాలు అర్థం కావు కానీ వాళ్ళని మనం ధృవీకరించము వారి కొరకు మనం ప్రయాసపడతా ఉంటాం వారు చూసి అర్థం చేసుకోవడం ప్రార్థన చేస్తాము వారికి ఓర్పుతోనూ వీటన్నిటిని మనం చూపించడానికి ఆశ చూపిస్తూ ఉంటాం కాబట్టి మూడవ వచనంలో మనం చూసిన ఉదయము ఆరవ అధ్యాయము ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు వేషప్రవ తప్ప ఎవరు విపరివి ఆయననే ముద్రలు వేసిన వాడు ముద్రలు విపనిపించినాడు కానీ తృణీకరించే రిషాలు పదవి త్రుణీకరించడం వల్ల తిరిగి ఆ ముద్రించిన పుస్తకాన్ని తండ్రికి అప్పగించినట్టు మనం చూస్తాం చెలు మీద ఆత్మను మీకు అప్పగించుకున్నాడు ఎప్పుడైతే అవి సీల్ కానీ పరిశుద్ధ ఆత్మ దిగొచ్చినాక ఇవన్నీ మళ్ళా మరొకరికు విప్పిండు దేవుడు అవి విప్పినాకనే వీటిని మనం చూడగలుగుతున్నాం యేసరావు తప్ప ఎవ్వరు వీటిని చూపించలేరు ముద్రలు వేసిన వాడు ఆయననే ముద్రలు విప్పేవాడు కూడా కాబట్టి ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పటం కానీ నేను ఉదయ మీతో మాట్లాడటప్పుడు ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఎట్లా విషదీ విడదీసుకోవాలి ఒక పాయింట్ ఏంటంటే ముద్రలు దాని జీవులు దాని గుర్రాలు గుర్రాల మీద ఉన్న వ్యక్తులు మనుషులు కాబట్టి ముద్రలు జీవులు గుర్రాలు గురాల మీద మనుషులు నాలుగు భాగాలు ఇవి కాబట్టి ఒక్కొక్కదాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ వాక్యం నెరవేరడం నువ్వు గ్రహించగలవు ఇవన్నీ నెరవేరుతున్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూసినాం గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి వీటన్నిటిని మన కాలంలో నెరవేరుతున్నాయి విశేషంగా ఇంకో రీతిగా చెప్పాలంటే మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందో అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి అవుతూ ఉండగా మధ్యలో రెండు ముద్రలు విప్పడం రెండు ముద్రలు జరుగుతున్నాయి ఆరంభమై అవి కంటిన్యూ అవుతూ మొదటి ముద్రలో విప్పబడినవి అవి ఆల్రెడీ జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇవి ఎట్లా ఒకటి స్టార్ట్ అయ్యి ముందుకు పోతూనే ఉంటుంది మధ్యలో ఇంకోటి స్టార్ట్ అయ్యి ముందు పోతూనే ఉంటే మొదటి స్టార్ట్ అయింది ఆగదు అది పోతేనే ఉంటుంది కానీ బైబిల్ స్టడీలో సాధారణంగా అందరూ ప్రకటిస్తున్నప్పుడు ఎట్లా మొదటి బూర మొదటి ముద్ర అయిపోయింది మొదటి బూర అయిపోయింది అంటారు కానీ ప్రభువు మనకి కొన్ని సంవత్సరాల క్రితమే బయలుపర్చుండేది ఇది ఏంటంటే ఇది రెండు సంవత్సరాల క్రితం ఆరంభమైంది మన కాలంలో అన్ని ముద్రలు అన్ని బూరలు ముగించే సమయానికి మనం సిద్ధపడుతున్నాం ఏ బైబిల్ స్టడీలో చూసినా వాళ్ళు చెప్పే విధానం ఎట్లా ఉంటుందంటే బూరా మొదటిది అయిపోయింది రెండోది అయిపోయింది మూడోది ఉంటారు మనం ఉన్నది చివరి బూరకాలంలో అని చెప్తారు అంతే కానీ మనకు అర్థమైంది మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఆ చిహ్నాలు అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి ఒకటి స్టార్ట్ అయిపోతూనే ఉంటుంది మధ్యలో ఇంకోటి స్టార్ట్ అయింది దాంతో జమ అయిపోతూ ఉంటుంది అట్లా ఐదు ఆరు అన్ని జమైపోతూనే ఉంటాయి ఒకదాని వెంబడి ఒకటి అందుకు ఇప్పుడు గతంలో ఒక సమస్య చూస్తూ ఉంటాం కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొక సమస్య జాయిన్ అయింది ఆ సమస్య అట్లనే ఉంది ఇంకో సమస్య జాయిన్ అయింది మరి కొన్ని ఇంకొక సమస్య జైనైంది మూడు అట్లనే నడుస్తూనే ఉన్నాయి ఈరోజు మొత్తం సమస్యలతో నిండింది ప్రపంచం ఎందుకంటే ఆ మొదటి మొదటి నుంచి ఆరంభమైన అన్ని ఏడో దానికి సంపూర్ణంగా ముగించే టైం అన్నట్టు కాబట్టి అన్ని జమ అయిపోయినాయి అంట సమస్యలు కూడా అందుకే జమ అయిపోయినాయి అమాంతం అందుకే అయోమయ స్థితి ఈరోజు అన్ని జమ అయిపోయినాయి ఒకదాని వెంబడి ఒకటి ఒక్కదాని వెంబడి ఒకటి సైంటిస్ట్ ఈరోజు న్యూస్ లో చెప్తున్నారు ఇప్పుడున్న వైరస్ కి ఆ వ్యాక్సిన్స్ పనిచేస్తలేవట అంటే మోసపోయినా లేదా అందరు ఖచ్చితంగా మోసపోయారు ప్రపంచం ఈ రోజు మధ్యాహ్నం చదువుతున్నాయి మధ్యాహ్నంగా సాయంత్రం చదువుతున్న న్యూస్ అందులో ఏముందట న్యూస్ లో చదువుతుంటే అవన్నీ విశదీకరించేది సైంటిస్టులు ఇప్పుడున్న కొత్త డెల్టా వేరియంట్ వైరస్ మీద కోవిషీల్డ్ పనిచేస్తలేదంట ఇంకేమీ పనిచేస్తాలో మనకు తెలియదు అదొకటే తెలుసుకోరు అది గవర్నమెంట్ రీసెర్చ్ ఐసిఎంఆర్ అంట మనం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళ స్టడీ అది కాబట్టి గవర్నమెంట్ రీసెర్చ్ స్టడీ ప్రైవేట్ కూడా ప్రైవేట్ కూడా చేస్తున్నట్టే నమ్మకపోజుకొని గవర్నమెంట్ అని చెప్తుంది ఇవి పని కాబట్టి మనకి ప్రభు సహాయకడి ఉండి వీటి చూపిస్తా ఉన్నాడు ఇవి పని చెయ్యవు ఎందుకు అంటే ఇది మనుషుల వలన కలిగింది కాదు ఇది ప్రభు వలన కలిగింది ఇప్పుడు ప్రతి జీవి మనం చూస్తూ ఉన్నాం ప్రతి గుర్రము ఆయన సరిగ్ నుంచి బయలుదేరినాయి కదా ఆయన ఆగ్య పొందుకొని బయలుదేరినాయి ఇవన్నీ కాబట్టి అవి గొప్ప జనాన్ని త్రొక్కడానికి బయలుదేరినాయి ఆ గుర్రాల కాళ్ళ గొప్ప జనం నలగబడాల్సి నో నలిగిపోతారు అవి మనం గుర్రల తీర్పుల సమయంలో ధ్యానించినాం ఇవన్నీ విషయాలు కాబట్టి ప్రతి దశ నుంచి శ్రమలు కొంచే ఉన్నాయి మనుషులు చిక్కబడుతున్నారు వైరస్ నుంచి దప్పించుకుంటే వ్యాక్సిన్కి దొరుకుతున్నారు వ్యాక్సిన్ నుంచి దప్పించుకుంటే ఇంకో దేనికి దొరుకుతున్నారు హోట్లకు దొరుకుతారు పోలీసులకు దొరుకుతారు ఆఫీసర్లలో దొరికిపోతారు ఎక్కడ చూసిన అక్కడి శ్రమాలు మనం చూస్తూ ఉంటాం ఇంకొక విషయం దగ్గర నుంచి అయినా కానీ మనం అనుమానించం అయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో భయపడము మనం విశ్వాసాన్ని ఇపోగొడుతున్నాం బహు జాగ్రత్తగా మనము జీవించడం నేర్చుకుంటా కాబట్టి రెండవ జీవికి సంబంధించింది మనము బహు దీర్ఘంగా గమనించడము జీవి గుర్రం మనం ఆరంభం అవుతున్నాం సిద్ధపడుతున్నాం అయితే ఈ లోకంలో సమాధానం లేకుండా చేయటకు ఆ మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడను ఇది వేరే ఒక గుర్రము అన్న విషయాన్ని మనం చూసుకుంటున్నాం ఇది వేరే ఒక గుర్రం అంటే అంతకుముందు ఉన్న గుర్రం దానిలాగా ఇది దాని మీద కూర్చున్న కూడా వేరే వానికి మరణం మీద ఉంది మన ప్రభుకి సమాధానం ఆయన సమాధానం ఇచ్చేవాడు కానీ గుర్రం మీద వచ్చిన వానికి సమాధానం కాదు మరణం మీద అధికారం ఇచ్చింది వాడు వాడు తెలుసు ఆరవ బూర ఊదినప్పుడు సైతానికి మరణం మీద అధికారం ఇచ్చిండేడు తేళ్ల సర్పంలకి అధికారం ఇచ్చాడు వాటి ఆరవ గుర్రము దాని మనుషులు చంపబడుతూ ఉంటారు ఐదవ బూర్రలో తేళ్లకు కర్ర వేయడానికి అధికారం ఇచ్చాడు చంపడానికి కాదు శ్రమలు కల్పించడానికే అధికారం ఇచ్చిండు కాని మరణం అధికారం ఇవ్వలేదు కానీ ఆరవ బూర సమయంలో ఉన్న ఆ యొక్క సర్పంలకి మరణం మీద అధికారం ఇచ్చింది దేవుడు అది చివరిది కాబట్టి మొత్తం మరణించి ఏడవ బూర టైంకి అందరూ ప్రభు సరీకి వస్తారు సమాప్తమయ్యను ఏడటే సమాప్తమైన శిల మీద ఆయనకి విషయం సమాప్తమయ్యాను దాంతో అందరూ ఆయన సరిగ్గా చేయాల్సిందే చూడండి ఆయన ఎదుట అందరం నిలబడి ఉంటాం ప్రకటన గ్రంథంలో వాక్యం మనం ఒకసారి చూడండి ఇరవై అధ్యాయం ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పన్నెండు పదిహేడు వివరణ చదువుతారా ప్రకటన గ్రంథము ఇరవై ఉద్యోగు పన్నెండు పదిహేను సింహాసనం ఎదుట నిలబడిన చూచి చూడండి అది చివరికి జరిగేది అందరూ ఆయన సన్నిధిలో నిలబడతాయి ఎటువంటి వారు గొప్పవారైంది కొద్దివారైంది ఈ లోకంలో ఎంత గొప్పవాడివైనా ఎంత బినికులువైనా ఎంత పేదవాడివైనా పక్కపక్కన నిలవడాల్సి ఆ రోజు నువ్వు అదుకున్నవా కాదా ఎటువంటి వాడివా కాదా ఏ క్యాస్ట్ ఏం లేదు ఆయన ఎదుట నిలవడాల్సిందే పక్క నువ్వు సువార్త ప్రకటించిన వాళ్ళు కూడా విన్న వాళ్ళు కూడా నీ పక్కన నిలబడతారు నువ్వు చెప్పినప్పుడు వాక్యం విన్నవాడు కూడా పక్కన పడతాడు స్వీకరించిన వాడు నిలబడతాడు తృణీకరించిన వాడు కూడా నిలబడతాడు అప్పుడు ఉంటుంది ఒక్కరు మోహాలను పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వేం చేయలేవు వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే అయిపోయింది టైం కాబట్టి టైము ఫస్ట్ ఆగిపోయినప్పుడు మనం ఏం చేయలేం టైం కదుతున్నంత వరకే మనం ఏమైనా చేయగలం ఈ లోకంలో ఎందుకంటే మనకు తెలుసు పగల రాత్రి అనేది తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన ఎదుటప్పుడు ఏం జరుగుతుంది తెలుసా చూడండి రకరకాల పుస్తకాలు తెరబడతాయి అప్పుడు గ్రంథములు విప్పబడిను ఒకటి కాదు మరియు గ్రంథములు కదా ఒకటి కాదు కదా గ్రంథములు విప్పబడిను మరియు జీవ గ్రంథము జీవగ్రంథములు వేరే ఒక గ్రంథమును విప్పబడిను కాబట్టి ఇప్పుడు మనం అర్థం తీసుకోవాలా గ్రంథములు అంటే రెండునే ఆడ ఒకటి జీవము గ్రంథము వేరే ఒక దానికి ఆపోజిట్ అన్నట్టే కదా వేరే ఒక గ్రంథం అంటే అంత జీవం లేదన్నట్టు జీవ గ్రంథము వేరే ఒక రెండు విప్పవడాయి దాని తర్వాత ఏమేమి చూడండి రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొంది చూడండి వాటి క్రియల చొప్పున వారి క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి ఈ వాక్యం ఎంత ముఖ్యమైనది సువార్త ప్రకటించినప్పుడు నువ్వు ఎంత ప్రేమ యేసు ఎంత ప్రేమమయుడు అని ఎంతగా తన ప్రేమ చూపించడు లోకంలో ఇవన్నీ చెప్పిన ఎన్ని వాక్యాలు చెప్పినా తెలుడీకరిస్తారు మనుషులు తృణీకరించాక చివరికి వారికి నువ్వు చెప్పాల్సిన వాక్యం ఇది ఒక్కటే నీ సేవా కార్యక్రమాలలో కొంతమంది తృణీకరిస్తుంటారు అవన్నీ వాళ్ళ సొంత తలంపులో పెగించి తృణీకరిస్తూ ఉంటారు అప్పుడు లాస్ట్కి ఇంకా విడిచిపెట్టక ముందు ఈ ఒక్క వాక్యం చూపించేసి విడిచిపెట్టాలా ఆ రోజు నువ్వు నేను ఆయన సందర్లో పడతాం నువ్వు నా పక్కనే ఉంటావు నేను నీ పక్కనే ఉంటాను అప్పుడు ఈ పుస్తకాలు నిలబడితే అప్పుడు మన పరిస్థితి ఊహించుకో అని చెప్పేసి ముగించేస్తావు సువార్థ కాబట్టి ఇది లాస్ట్ అవకాశం నువ్వు సువార్త ప్రకటించినప్పుడు మనుషుద్ధుని కలిసినప్పుడు ఇది లాస్ట్ వాక్యం వాళ్ళని చెప్తాం దాని తర్వాత ఇంకేముండదు అన్నట్టు అవకాశం ఒకవేళ దీనికి కూడా మారలేదు అనుకో వాడి వంతులు వాడే వంట నీ వంతులు నువ్వే ఉంటావు ఆ రోజు ఆయన సన్నిధిలో కాబట్టి ప్రకటన గ్రంథము భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే విషయాలను మనకి చూపిస్తా అయితే మనము ఆ యొక్క గ్రంథాన్ని కూడా చూడాలని మనం పోయిన వారి నుంచి ధ్యానిస్తా ఉన్నాం గ్రంథం ఏడవ అధ్యాయంలో కూడా ఈ నాలుగు జీవులు ఉన్నాయి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం నుంచి చూస్తే ఆరవ అధ్యాయంలో కూడా ఈ నాలుగు జీవులు ఉన్నాయి ఈ నాలుగు జీవులు ఏమంటే హుషయాలు మనం ఉదయ వారం ఇవి ప్రభుని సూచిస్తున్నాయి ప్రభు నుంచి వచ్చినాయి ప్రభువే దారి లాగున్నాడు వాటి లాగున్నాడు కాబట్టి ప్రభు నీడ ప్రభుల నుంచి వచ్చినాయి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసినాం ఒకప్పుడు సన్నిధిలో ఉన్నాయి అవన్నీ అక్కడ నుంచి ఆయన సన్నిధి దిగి మన సన్ని మన దగ్గరకు వచ్చినాయి అవి ఎక్కడ ఈ దేశం ఉత్తర దిక్కున తూర్పు దిక్కున అన్ని ప్రాంతాలు పోతున్నాయి ఎకరక్రంథం ఆరో అధ్యాయంలో మనం చూసినాం ఐదవ అధ్యాయంలో కాబట్టి ఇది ప్రపంచం అంతటా ఈ యొక్క గుడాలి కాబట్టి ప్రపంచం అంతట ఎండిపోతే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నాలుగు కొన్నాలు కదా నాలుగు వాయువులు ఇవి నాలుగు ఆత్మలు తిరుగుతూనే ఉన్నాయి ప్రపంచం అంతటా ఆరంభమై ఆయన సన్నిధి విడిచిపెట్టిపోయినాయి జక్రగ్రంథంలో ఆయన సన్నిధిలో ఉండే జక్రగ్రంథం తర్వాత ఆయన సన్నిధిని విడిచి లోకానికి వచ్చేసినాయి అవన్నీ ఇప్పుడు అవి తిరిగి వాటి పనులన్నీ ముగించుకోవాలి ఆయన సన్నిధిలోవడవుతున్నాయి ఒకరోజు ఈ విషయాలే మనము బహుదీర్ఘంగా ధ్యానిస్తున్నాం అయితే నాకు ఒక థాట్ ఏమొచ్చిందంటే ప్రకృతి సహజంగా వీటిని అర్థం చేసుకోకుండా ఆత్మీయంగా అర్థం చేసుకుంటాం కొంచెం కష్టతరమే కదా కాబట్టి క్లుప్తంగా నేను వాటిని ప్రకృతి సహజంగా ఏ రీతి ఉంటాయనేది ఒకసారి చూపించేసి వీటి ఆత్మీయ చిహ్నాలు మనకు తెలుసు మతపరమైన జీవితంలో గుంపులు ఇవే మృగములు గుంపులకు సాదృశమని మనం ఆత్మలో చూస్తున్నాం కానీ ప్రకృతి సహజంగా ఇవన్నీ నెరవేరినాయి ఒకప్పట్లో ధాన్యాల కాలంలో నెరవేరినాయి ధాన్యాలకి ముందు ఉన్నాయి ధాన్యాల తర్వాత ఉన్నాయి మన కాలంలో కూడా ఉన్నాయి ధాన్యాలకి ముందు ఉండే ఐగుప్తు ఆ శూర్యులు తర్వాత పారసికులు దాని తర్వాత బగులు ఇవి నాలుగు దేశాలు ప్రపంచాన్ని ఎక్కడ నాడించినాయి ఒకప్పుడు దాని తర్వాత బబులోన్ నుంచి ఆరంభం చేసుకుంటే బబులోను రష్యా గ్రీస్ రోమ్ ఇవి నాలుగు రాజ్యాలు మళ్ళా గ్యాప్కి వస్తా బబులోను పార్సికులు దాని తర్వాత గ్రీకియులు దాని నాలుగు రాజ్యాలు ఇవి తర్వాత దాని ఆరంభమైంది మన కాలంలో ఇంగ్లాండ్ దాని రష్యా దాని జర్మనీ దాని అమెరికా ఇవి ప్రపంచాన్ని పరిపాలించినాయి ఇంకొకప్పుడు ఇప్పుడు అమెరికా పరిపాలిస్తుంది ప్రపంచాలంతా ఎవడైనా వాళ్ళ మాట వినాల్సిందే చైనాకు అందుకే ఇష్టం లేదన్నట్టు అది కూడా మృగం కదా అది డ్రాగన్ కదా కటసర్పం దాని దాని చిహ్నం కాబట్టి చిన్న పరంగా అర్థం చేసుకోవాలి కానీ మనకి ఏమర్థం మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ కూడా కరెక్టే ఫిజికల్ గా అంటాం ఫిజికల్ లేర్ అంటాం చిన్న పరంగా కానీ ఆత్మీయంగా వీటిని అర్థం చేసుకున్నప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి క్రైస్తవ సంఘంలో ఉన్నాయి ఎందుకంటే బైబిల్ రాయబడింది మన కానీ ప్రకృతి సహజంగా మనకి వాళ్ళని నెరవేరినాయి వీటిని అర్థం చేసుకోకనే మనుషులు ఆత్మీయ స్థితిలోనికి రాలేని స్థితిలో ఉన్నారు ఆల్రెడీ అయిపోయిన బ్రదర్ ఈ ప్రవశాలన్నీ నెరవేరుకునే బ్రదర్ అని చెప్పేసి వాటిని ధ్యానించడం మానేసి కానీ ప్రసంగీల దేవుడు చెప్పిన వాటిని తిరిగి తిరిగి నప్పిస్తాను మన కాలానికి కాబట్టి మొదటిది మొదటి ఆ జీవి సింహం వంటిది కదా దాని బృందంగా ఏడాది గల చూసిన ఉదయం మొదటిది సింహం వంటిది బిలోన్ బబులోన్ దేశం కూడా సింహము వంటిది చిహ్నం అది బబులోనికి చిహ్నం అన్నట్టు వాళ్ళ వాళ్ళ జెండా మీద ఆ యొక్క ముద్ర ఉంటుంది వారి రాజా సింహాసనాలకి సింహము అనే ముద్ర ఉంటుంది ఆ దేశము సింహంతో పోల్చబడింది అదే రీతిగా మన టైంకి వచ్చేప్పటికీ ఇంగ్లాండ్ దాని బ్రిటిష్ రాజ్యం అంట కదా బ్రిటిష్ సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం కూడా చిహ్నము సింహమే ఈ రోజు కూడా అయితే బ్రిటిష్ సామ్రాజ్యానికి బ్రి మనం ఒకసారి కొంతకాలం కిందట నేను చూపించిన ఈ ప్రపంచమంతా ఎట్లా అయితే తయారైంది నోవా జలపన తర్వాత ఈ ఖండాలు విభజింపబడ్డాయి తన బిడ్డలు విస్తరించబడ్డారు ప్రపంచం అంతట అంటే ఆసియా ఖండానికి సంబంధించిన వాళ్ళు హామీలు అంటే ఆఫ్రికాకు సంబంధించిన వాళ్ళు యాపేతు వంశస్థులు యూరోపియన్స్ అని చెప్పిన ఇంగ్లాండ్ ఉంది యూరోప్ లో కదా బ్రిటన్ బ్రిటిష్ ఎంపైర్ అదే రీతిగా ఇది ఇంగ్లాండ్ ప్రపంచమంతా పరిపాలించింది మన దేశాన్ని నాలుగు వందల పరిపాలించి పంతొమ్మిది ఏడవ సంవత్సరంలో మనకి స్వాతంత్రం ఇచ్చింది అట్లనే అమెరికాకు కూడా స్వాతంత్రం ఇచ్చింది అది ఎంతో కాలంగా అది అమెరికాని కూడా పరిపాలించింది ఇంగ్లాండ్ కో రీతిగా చెప్పాలంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మనుషులే నాలుగు సంవత్సరాల క్రితము ఆస్ట్రేలియాకి పోయి దాన్ని కబ్జా చేసుకున్నారు అందులో వచ్చిన వాళ్ళు పోయి అమెరికాని కబ్జా చేసుకున్నారు ఇది ప్రకృతి సహజంగా నెరవేరిన స్టోరీస్ ఇవన్నీ అంటే ఇంగ్లాండ్లో జైలు జైలు నుంచి తప్పించుకున్న వాళ్ళందరూ కొంతమంది ఆస్ట్రేలియాకి పోయి ఆ దేశాన్ని తయారు చేసుకున్నారని మరికొంతమంది అమెరికాను పోయి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి చాలా మందిని ఆ దేశానికి అబ్జర్వ్ చేసుకున్నారని చరిత్రలో తగ్గిన ఎంత మటుకు కరెక్ట్ నాకు కూడా తెలియదు కానీ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఆస్ట్రేలియా అని అమెరికా అని తయారు చేసుకున్నారు అమెరికా దేశానికి చిహ్నము పక్షిరాజు అమెరికా దేశానికి ఉన్న చిహ్నం పక్షిరాజు ఇంగ్లాండ్కున్న చిహ్నము సింహము కాబట్టి సింహానికి రెక్కలు పక్షిరాజు రెక్కలు వంటివి కాబట్టి అమెరికా ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి విడిపోయింది దానికి స్వాతంత్రం వచ్చినాక కాబట్టి దాని రెక్కలు దాని నుంచి విడిపోయినాయి ఆ యొక్క సింహం నుంచి ప్రకృతి సహజంగా నెరవేరే ఇవన్నీ ప్రవసాల గురించి మనము దీర్ఘంగా నేను ఎప్పుడు కూడా అంత డీటెయిల్గా మీకు చెప్పలేదు కానీ అవి చెప్పకపోతే ఏమవుతుందంటే రేపటి దినా మీకు మధ్యలో నుంచి ఏసి చెప్పారనుకో నువ్వు చెప్పేది తప్పని అప్పుడు నువ్వు చెప్తావు ఎందుకు తప్పు కాదు ఎందుకంటే ప్రవచనము రెండు అంచల వాడిగల ఖడ్గం వంటిది రెండు అంచెలు ఉంటాయి దానికి అని నువ్వు చూపిస్తావు అదే రీతిగా దాని వల్ల ఏడవ అధ్యాయులు ఏడవ మనం చూసిన రీతిగా పొద్దున సింహము రెండవది మొదటిది సింహము రెండవది తెలుగు బేర్ అంటాం ఇంగ్లీష్ లో అది రష్యాకి సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం రష్యా ఇప్పుడు ఇందాక మన మధ్యాహ్నం ఇది ఒక దిక్కు పండుకొని ఉండడము దాని దాని నోట్ల మూడు పక్క టెముకలు ఉన్నాయన్న విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఈ పక్క టెములకు పక్క టెములకు సంబంధించిన కొన్ని విషయాలు నేను మీకు చూపించేస్తే మనము ప్రకృతి సహజంగా ఏ రీతిగా ఉన్నది అంటే ఒకప్పుడు ఇది రష్యా దేశానికి సాదృశ్యము ఇప్పుడు అది ఆత్మలో ఏ రీతిగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలా తెలుగు వంటి సర్పములకు సాదృశ్యం కదా కాబట్టి దాని లో మూడు పక్కటెముకలు ఉన్నాయి పక్కటి ఎముకల గురించి మనము ధ్యానించాలంటే కొంచెము డీటెయిల్ గా ఉంటుంది ఎందుకంటే ఒకసారి చూడండి ఐదో దానియల గ్రంథం ఏడవ అధ్యాయము ఐదో వచ్చినాం ఎవరైనా చదవండి రెండు ఎలుక పంటిని పోలినది అది ఒక పాష మేద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటి ఎముకలను పట్టుకునిది చూసిన దర్శనం ఆ రైతు ఉంది ఆయన దర్శనము ఆ రీతి ఉంది అందులో ఆయన చూస్తున్న ఎలుగు బంటి నోట్లో మూడు పక్కటెముకలు కాబట్టి సర్పము ఎలుగు సర్పానికి సాదృశ్యం అని ఎందుకంటే అది చలి ప్రాంతాల్లో అది కాబట్టి దాని నోట్లో మూడు పకటెముకలు అంటే పకటెముకలు పక్షు జంతువు అయినా లేక మనిషి అయినా కదా అయితే నేను అవన్నీ చూస్తే జయించిన నంబర్స్ మధ్యాహ్నం ఈ మూడు పక్కటెముకలు మూడు కొమ్ములకు సాదృశ్యం దాన్ని నేను మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తే ఈ మూడు కొమ్ములు దేనికి సంబంధించి అవి పెకిలిపోవడం అనేది చూస్తున్నాము దాని తర్వాత చిన్న మరొక మూడో కొమ్ము దానివల్ల ఏడవ అధ్యాయము ఎనిమిదో విషయాలు మనం చూస్తాం ఇటు అన్నింటినీ నేను వచ్చే వారం ఇవన్నీ మీరు చూపిస్తా విష మీరు కొద్దిగా బట్టిని తీర్ఘంగా చూసుకోండి చదువుకోండి అప్పుడు వాటికి సంబంధించిన విషయాలు ఏం మీకు చూపిస్తుంది కాబట్టి ఈ యొక్క పక్కటి ముక్కలు ఇంగ్లీష్లో రిబిజల్ట్ం కదా పక్కటి సాధారణంగా ఎన్ని ఉంటాయి తెలుసా ఒక సైడ్ పన్నెండు ఉంటాయి ఇటు పన్నెండు అటు పన్నెండు ఉంటాయి రైట్ సైడ్ పన్నెండు లెఫ్ట్ సైడ్ పన్నెండు ఉంటాయి పక్కటి ఎముకలు మనుషుల కంటే మొత్తం మీరు నాలుగన్నట్టు ఆశ్చర్యం కదా అయితే ఒక్క ఎముక మటుకు తగ్గి తగ్గి ఉంటుంది అన్నట్టు లెఫ్ట్ సైడ్ లో కాబట్టి పన్నెండు కొన్నిసార్లు పన్నెండు పన్నెండు ఉంటాయి లేకుంటే పన్నెండు పదకొండు ఉంటాయి కాబట్టి వీటిని మనం అర్థం చేసుకోవాలి ఈ పన్నెండు పదే పన్నెండు కొన్నిసార్లు పదకొండు అందులో నుంచి చివరికి మిగిలేడి పదే అని మనం చూస్తాం చివరికి మిగిలేడి పదే ఆ పదిలో మళ్ళా మూడు వెక్కిలింపు అనేది మనం చూస్తాం ఇవన్నీ నేను మీకు వచ్చేవారమే చూపిస్తాను ఇప్పుడు ఏం చూద్ద డీటెయిల్ గా మనం వాటిని చూడం కానీ ఈ పక్కటి ఎముకలు దేనికి సాదృశ్యం అనేది మనం అర్థం చేసుకోవాలా అవి పక్కటి ఎముక అనగానే మనకు అర్థమవుతుంది ఆదాము నుంచి తీయబడింది కదా పక్కటెముక స్త్రీ హవ్వ కాబట్టి అన్నప్పుడు గొప్ప జనానికి సాదృశం లేక స్త్రీ సంఘానికి సాదృశ్యం అని మనం అర్థం చేసుకోవాలి ఈ సర్పం నోట్లో పక్కటెముకలు ఉన్నాయి మూడు కాబట్టి సర్పము కాటు గొప్ప జనం మీద ఉంటుంది అది మనం ప్రకటన పన్నెండు అధ్యాయాల కూడా చూసినాం ప్రకటన గ్రంథంలోని పన్నెండు అధ్యాయుల ఆ స్త్రీని ఏం చేయలేకపోయింది ఏ స్త్రీని సూర్యుని ధరించుకున్న స్త్రీని ఏం చేయలేకపోయింది కాబట్టి ఆమె కనిన మగ వెంబడిపోయింది అది మగుషి శివుని చంపడానికి పోయింది దానికి అధికారం ఇచ్చింది దేవుడు మనం ఒకరోజు దీర్ఘంగా ధ్యానించడం కూడా పన్నెండు అధ్యాయాన్ని మళ్ళీ ఒకసారి చూస్తాం త్వరలో ఇంకా ఆరో అధ్యాయమే మనం చూస్తున్నాం ఇంకా కానీ కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతాం కాబట్టి త్వరలనే మనం ఇవన్నీ చూడబోతున్నాం పన్నెండు అధ్యాయం చాలా అస్థిరకరంగా ఉంటుంది ఎందుకంటే అది లక్ష మందికి సంబంధించిన బోధ అది మనం ఎప్పుడు గొప్ప జనానికి సంబంధించిన బోధ ధ్యానిస్తవటం కానీ లక్ష నలభై మంది ఒక చిన్న గుంపుని దేవుడు ఏర్పొచ్చుకుంటాడు ప్రపంచం నుంచి కరెక్ట్ లక్ష నలభై నాలుగు అది కూడా చిన్న చెప్పబడింది కాబట్టి పన్నెండు పన్నెండు పన్నెండు అలా కల్ కంటి కలిసిపోతూ ఉంటాయి అన్నట్టు కలిస్తేనే ట్వెల్వ్ టువల్స్ కలిస్తేనే కదా వన్ ఫార్టీ ఫోర్ కాబట్టి ట్వెల్వ్ టువల్స్ వన్ ఫార్టీ ఫోర్ కదా కాబట్టి ఈ 12 పెద్దలు లేక ఇస్రాయేల్ గోత్రికులు పన్నెండు ప్రవక్తలు పన్నెండు అపోస్తలలు అన్ని పన్నెండు 12 కలుస్తూ ఉంటాయి కాబట్టి అపోస్త ప్రవక్తలు అపోస్తలు వేసిన పునాదుల మీద మనం కట్టబడ్డ గోడలమ్మం కాబట్టి పన్నెండు ప్రవక్తలు చిన్న ప్రవక్తలు పన్నెండు మంది అప్పోస్తలలు వాళ్ళు వేసిన పునాదుల మీద కట్టబడ్డం మనము లక్ష నలభై నాలుగు వేల మంది పన్నెండుంటు పన్నెండు అంటే లక్ష కాబట్టి ఇవన్నీ చిహ్న చెప్పబడ్డాయి కాబట్టి మనము అందుకే ప్రవచనాలకి ప్రాధాన్యత ఇస్తాం అదే రీతిగా అప్పస్తుల బోధకు ప్రాధాన్యత ఇస్తాం అస్థిర్యంగా అప్పస్తుల బోధ నేను మూడవ ముద్రకు సంబంధించిన విషయాలు తెలిసి చెప్పాను అప్పస్తుల కొన్ని చూపిస్తాను మీకు ఇప్పుడు మటుకు ఈ మూడు పక్కటంలకు సంబంధించినవి మరి తర్వాత నేను డీటెయిల్ గా చూపిస్తాను ఈరోజు కాదు కానీ మూడో ధాన్యుల గ్రంథముని కొన్ని విషయాలు మళ్ళీ సరే నేను చూపిస్తా ఇప్పుడు మనకు మూడవ ముద్రకి మనం సిద్ధమవుతున్నాం ఒకసారి చూడండి ప్రకన గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచనం ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుటా వింటిది నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడేను మీరు ఇవన్నీ జక్ర గ్రంథంలో కూడా చూసినారు అక్కడ ఉన్న గుర్రాల పంక్తులు వేరే ఇక్కడికి వచ్చేటప్పటికి గుర్రాల పంక్తులు వేరే ఇవి బహు ఆశ్చర్యకరంగా ఉంటాయి మనకి కాబట్టి అక్కడ ఆరంభమైనవి జకర గ్రంథంలో అవి పరిగెత్తుతా ఉన్నాయి అక్కడ ఆరంభమై సర్వనత్రి సరిగ్రీ అవి ఇప్పుడు ప్రపంచం అంతా పరిగెత్తి వాటి స్థానాలు అవి మారిపోయినాయి ప్రకణ గ్రంథంకి వాటి స్థానాలు మారిపోయినాయి మీరు అవి జాగ్రత్తగా ఒకసారి చూడండి జగ్ర గ్రంథంలో ఏ పంక్తులలో ఉన్నాయి ప్రకటన గ్రంథంకి ఏ పంక్తులలో ఉన్నాయి ఈ గుర్రాలు ఆ రీతిగా మనం ఎక్కడ చూడం ఏ బైబిల్ కామెంట్రీస్ ఎలా చూడండి ఇంటర్నెట్లో అది నీ కళ్ళకి కనిపించాలా అదే మన ప్రయాసం ఇవి ఎందుకు వాటి పంక్తులు మారినాయి ఎందుకంటే మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారు అది ప్రవచనం కాబట్టి పాత నిబంధన నుంచి క్రత నిబంధనకు వచ్చేటప్పటికీ వారి స్థానాలన్నీ మారిపోతా ఉంటాయి కాబట్టి చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ సూచనలను ఇల్లున్న చిహ్నాలు జాగ్రత్తగా పరిశీలించండి ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని కాబట్టి మూడవ ముద్ర మూడవ జీవి మూడవ గుర్రం అట్లా రాసుకోవాలా ఎక్సెల్ సీట్ అంటే ఎక్సెల్ సీటర్ రాసుకోండి ఆ రీతిగా మూడవ ముద్ర మూడవ జీవి మూడవ గుర్రం అయితే ఈ మూడవ గుర్రం ఎట్లుంది ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడింది దాని ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండేను ఇది ఆశ్చర్యం కదా ప్రతి గుర్రం మీద ఒక రావుతున్నాడు కానీ ఈ గుర్రం మీద ఇది నల్లని గుర్రం దీని మీద కూర్చున్న వాడు త్రాసు చేత పట్టుకొని ఉన్నాడు అయితే ఆరో వర్షంకి వచ్చినప్పటికీ వీడు బిజినెస్ చేస్తున్నాడు అర్థమవుతుంది చూడండి మరియు దేనారామునకు ఒక సేరు గోధుమలని అంటే మీరు అర్థం చేసుకోండి రెండు వేల సంవత్సరాల నుంచి మనుషులు గ్రీస్ దేశంలో బాగా తినటోళ్ళు గోధుమలు బేకరీ ఫుడ్ ఎక్కువ ఉంటుందా బేకరీ ఫుడ్ ఐటమ్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి గ్రీస్ దేశంలో రకరకాల బేకరీ ఫుడ్లు ఆ బ్రెడ్లో వేసే ఆ యొక్క ఈస్ట్ ఉంటుంది కదా అది ఎంత పాతదైతే అంత మంచిది అందుకే ఒక వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల ఉన్న ఆ యొక్క ఈస్ట్ ఈస్ట్ అంటే తెలుసు కదా మీకు ఈస్ట్ అంటే పులుపు అన్నట్టు అది బ్రెడ్ని ఉప్పొంగ చేసేది అది పిండిని ఉప్పొంగ చేసే పులుపు అన్నట్టు దాని ఈస్ట్ అంటారు అయితే నేను పోయిన ఒక రీసెర్చర్ స్టడీ చదువుతున్నాను కొన్ని వందల సంవత్సరాల సముద్రంలో మునిగిపోయిన పడవలు ఓడలు ఉంటాయి కదా చాలా పెద్ద పెద్దవి ఉంటాయి అవి అక్కడే ఉంటాయి దాన్ని ఎవ్వరు బయటకు తీయలేరు ఎందుకంటే ఆ రోజుల్లో క్రైన్స్ లేవు రెండు వంద రెండు మూడు వందల ఈ రోజు ఉన్నాయి క్రైన్స్ కానీ అప్పుడు లేవు అయితే ఇప్పుడు క్రైన్స్ పెట్టి తీయడం వేస్ట్ ఎందుకంటే దేశవాదులు కొత్త దగ్గర తయారు చేసుకోవడం బ్రెటనేసి వాటిని తీయరన్నట్టు కానీ అట్లే ఉంటాయి కింద ఆ రోజులలో వర్తకులు దాంట్లో ఏమేమో పెట్టుకొని కొన్ని నెలల నెలలు సంవత్సరాల సంవత్సరాలు సముద్ర తీరం సముద్రం మీద ప్రయాణం చేసేవాళ్ళు అయితే అందులో రకరకాల ఆహార పదార్థాలు పెట్టుకునే వాళ్ళు విస్కీ వైన్ ఇట్లాంటివి పెట్టుకునే అయితే రెండు వందల సంవత్సరాల క్రితం ఉన్న ఆ యొక్క వైను విస్కీలో ఉండే ఆ యొక్క పులుపు పదార్థము ఎంతో విలువ దాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాటిని తీసుకొచ్చి ఈరోజు ఆ యొక్క పులుపు పదార్థంతో రొట్టె బ్రెడ్ చేసుకొని తినడం అనేది ఇది ఒక రకమైన బిజినెస్ అన్నట్టు మనుషులకి అయితే ఈ ఈ నల్లని గుర్రం మీద కూర్చున్న ఏం చేస్తుందంటే చూడండి వాడి చేతిలో ఏముంది త్రాసు త్రాసు చేత పట్టుకొని కూర్చొని ఉన్నాడు మరియు దేనారంలకు ఒక సేరు గోధుమలని దేనారం మూడు సేర్ల ఎవలనియో నూనెను ద్రాక్షరసను పాడు చేయవద్దనియో ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినబడింది ఇవి చాలా చిహ్న పరంగా ఉన్నాయి ఎన్ని చిహ్నాలంటే వీటన్నిటిని మనం జాగ్రత్తగా రాసుకోవాలా ఒక నోట్స్ లాగా ఫస్ట్ ఏంటంటే మూడవ ముద్ర రెండవది మూడవ జీవి మూడవది నలగిముద్రం నాలుగవది దాని మీద ఒకడు ఉన్నడు ఐదవది వన్ చేతిలో రాసింది ఆరవది వాడు బిజినెస్ చేస్తుండేట్లా దేనారం ఒక సేరు గోధుమలు ఏడవది దేనారం మూడు సేర్ల ఎవలు కాబట్టి ఒక దేనారమ్నకు ఒక సేరు గోధుమలు ఇంకొక దేనారానకు మూడు సేర్ల ఎవలు ఇప్పుడు మీరు అవర్ తీసుకున్నా ఇక్కడ వీటు ఉంది బార్లీ ఉంది అంటే గోధుమలు ఉన్నాయి బార్లీ కూడా ఉంది ఎవలు బార్లీ బార్లీ సాధారణంగా ఎవరు వాడరు ఎప్పుడన్నా ఎండాకాలం వస్తేనే వాడతారు వేరే స్నాలు బార్లీ కూడా గోధుమలు లాగానే కానీ తెల్లగా ఉంటాయి గోధుమలు ఏమో ఉంటాయి లేక గోల్డ్ గోల్డ్ కలర్స్ ఉంటాయి గోధుమలు ఎవలు కూడా గోధుమలు లాగానే చిన్నగా ఉంటాయి తెల్లగా ఉంటాయి బార్లీ విత్తనాలు నీళ్ళలో నానబెట్టి నీళ్లు తాగుతారు లేకుంటే బాయిల్ చేసుకొని బాయిల్ చేసే నీళ్లు తాగుతారు కిడ్నీస్ క్లీన్ గా అడగతారు కిడ్నీస్ ఫిల్టర్ బార్లీ నీళ్ళు దాగుతాయి ఊరికి యూరిన్ వస్తాయి వస్తే క్లీన్ అయిపోతాయి అన్నట్టు కిడ్నీస్ అట్లా బార్లీ వాడతారు అన్నట్టు ఈ మనకు తెలుసు గోధుమలు గొప్ప జనం బార్లీ లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం ఎందుకంటే గోధుమలు మట్టిని సూచిస్తూ ఉంటాయి బార్లీ తెలుపు ఆకాశవాసులకు సూచిస్తూ ఉంటాయి ఈ చిహ్నాలు ఎప్పుడో నేను చూపించిన కాదు మనం కొత్తగా ధ్యానిస్తుంది కానీ వాటిని ఇప్పుడు మనము వాటి పంక్తులలో ఉన్న వాటిని అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే నూనెను ద్రాక్షరసంను పాడు చేయవద్దు మీకు అక్కడ ఉన్నాయి గోధుమలు బార్లి నూనెను ద్రాక్షరసంను పాడు చేయవద్దు అంటే తక్కిన వాటిని పాడు చేయమనే కదా ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు ఉండబడింది ప్రభు స్వరమే అది బూరలు తీర్పు మనం చూస్తాం వీటన్నిటిని తిరిగి తిరిగి కాబట్టి ధాన్యుల గ్రంథానికి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు ధాన్యుల గ్రంథంలో ఏడవ అధ్యాయము ఆరో వచనంలో మనం చూస్తున్నాము దీనికి సంబంధించింది ఈ మూడవ ముద్ర మూడవ జీవి చూడండి ఏడవ అధ్యయము ఆరవ వచనం అటుపి మట చిరుత పోలిన మరి జంతువుని చూచి కాబట్టి ఇంతవరకు మనం ఏం చూసినాము సింహం చూసినాం మధ్యాహ్న కాలం వరకు ఎలుగు పంటని ఇప్పుడు చిరుత చూస్తున్నాం చిరుత పులి ఎంత స్పీడ్గా పరిగెత్తుంది కదా ప్రతి జంతువుల ఇది చాలా ఫాస్ట్ అన్నట్టు అటుపి మట పోలిన మరి జంతువుని చూచి దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలు ఉండేను దానికి నాలుగు తలలుండెను దానికి ఆధిపత్యం ఇవ్వబడను ఇది ఆశ్చర్యం కదా మనం చూస్తున్నాం అయితే ఈ ఆరవ ఈ యొక్క మూడవ మూడవ జంతువు మూడవ జంతువు ఏ రీతి ఉంది అంటే మరి జంతువు అని కదా చిరుతి పోలి చిరుత పిలిని పోలిన జంతువు అయితే దానికి ఎట్లున్నాయంట పక్షి రెక్కల వంటి రెక్కలు ఉన్నాయి అంటే ఏ పక్షి అనేది మనం అక్కడ చెప్పడం పక్షి రాజు అంటే అర్థం తీసుకోవచ్చు కానీ ఇక్కడ పక్షినుంది నాలుగవ వచనంలో మటుకు పక్షిరాజు ఉంది సింహానికి పక్షిరాజు రెక్కలు ఉన్నాయి ఈ చిరుత పులికి పక్షి అంటే అది ఏం పక్షి అనేది మనకు తెలియదు అది మనం తర్వాత తెలుసుకోవాలా దాని వీపున పక్షి వంటి నాలుగు రెక్కలు ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇవి నాలుగు కదా ఈ చిరుత నాలుగు రెక్కలు ఉన్నాయి రెక్కలు దేనికి సాదృశ్యం అంటే ఎగరడానికి సాదృశ్యం అంటే పరిపాలించడానికి సాదృశ్యం నువ్వు ఎంత పైకి ఎగురితే అంత పరిపాలిస్తున్నావు అంటే నువ్వు ప్రమోషన్ వస్తే పైకి పోతారు కదా హైయర్ పొజిషన్స్ కి లీడర్స్ లాగా పెద్ద మేనేజర్ అది ఎగరడం ఉన్నత స్థితికి పోవడం అదే రీతిగా దానికి నాలుగు తలలు ఉన్నాయి ఈ పులికి ఇప్పుడు ఊహించు నిజంగా నాలుగు తలాలు ఉంటాయా తర్వాత దానికి ఆధిపత్యం ఇవ్వబడిను ఇప్పుడు మనం ఇదిని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఈ మూడవ వచ్చే వారము ఏడవ వర్షం చూస్తాం ఏడవ వర్చనంలో వింతరకమైన జీవి ఘోరం ను అది కూడా చదివిస్తాను చదివాడు ఈ నాకు దర్శనంలో కరిగినప్పుడు నేను చూడగా ఘోరమును భయంకరము నాలుగవ జంతువు ఒకటి కనబడను నాలుగవది ఎప్పుడు వింతకూడదు నేను ఎన్నిసార్లు చూపిస్తాను జగ్రంథంలో కూడా చూసినా చుక్కలు చుక్కలు గలది నాలుగవది ప్రటంగంధం కష్టపడి అది ఎట్లుంది ఆ ధూమ్రవర్ణం అటువంటి అటువంటి గుర్రమే కనిపించదు ఎక్కడ నీకు ధూమ్రవర్ణం నల్లది ఎర్రది తెల్లది చుక్కలు చిక్కల్ది కలుస్తుంది కానీ ధూమ్రవర్ణం కదా అది కలదు అంటే అన్ని మిక్స్డ్ అన్నట్టు కలర్స్ అది ఒక రకమైన నాచు అట్లా వింత రకంగా ఉంటుంది ఆ కలర్ అది వింత రకమైన జీవాన్ని ఇక్కడ కూడా చూపిస్తున్నాడు ఇక్కడ ఆ ఏడవ అది ఎట్లా ఉందంట చూసినా చూడగా ఘోరం ను భయంకరం నగు ఒకటి కనబడింది ఇది ఘోరంగా ఉందంట భయంకరంగా ఉందట అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైంది ఆపోజిట్గా ఉంది టోటల్లీ డిఫరెంట్ అది ఈ నాలుగవది అది మహా మహాబలం మహాత్యములు గలది దీనికి ఎక్కడైన బలం ఉంది మహాత్యములు మహామహాత్యం చేసేది దానికి పెద్ద దంతములను పది కొమ్ములను ఉండేను అది సమస్తం ను భక్షించు చేయించు మిగిలిన దానిని కాళ్ళ ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం నేను మొత్తం క్లోజ్ చేసేస్తుంది విశదీకరణ నేను ఈ కొమ్ములను కనిపెట్టుగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచను దానికి పది కొమ్ములు ఉన్నాయి ఆ పది కొమ్ములు దానికి ఉన్నాయి అయితే ఆ పది కొమ్ముల మధ్యలో ఇంకొక చిన్న కొమ్ము లేచింది నేను ఈ కొమ్ములను కనిపెట్ట ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచను దానికి స్థలం ఇచ్చినకై ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడినవి ఇప్పుడు అక్కడ మూడు పక్కటెముకలు ఇక్కడ మూడు కొమ్ములు పెరిగి వాటికి ఏమైనా కనెక్షన్ ఉందా గమనించండి ఈ కొమ్మునకు మానవుల కన్నులు వంటి కన్నులను గర్వంగా మాట్లాడు నోరును ఉండెను ఏది చివరికి కొమ్మిది చివరికి వచ్చిన కొమ్ము ఇది పది కొమ్ములు వాటి మధ్యల నుంచి ఈ చివరికి చిన్న కొమ్ము వచ్చింది దీనికి ఈ కొమ్ము ఎట్లా ఉందట ఈ కొమ్ముకు సెలవి ఇవ్వడానికి తక్కిన మూలిక్ని వచ్చింది ఇవన్నీ చిహ్న పరంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రపంచంలో ఒకప్పుడు ఈ రాజ్యాలు ఇవి గొప్ప గొప్ప రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి అనేది సూచిస్తుంది అది కొమ్ములు పది రాజ్యాలకు సాదృశ్యం వాటి మధ్యలో నుంచి ఒక కొత్త కొమ్ము రావడం ఆ కొమ్ము ఏందో నేను ఇప్పుడు ఎందుకంటే అది కొంచెము డిస్టర్బింగ్ ఉంటుంది మనకందరికీ సాధారణంగా మన గ్రూప్స్లోనే వాళ్ళైతే తృణీకరిస్తారు నా పోదని మన మనకు ఆల్రెడీ ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు ఓ రీతిగా ఏదో రీతిగా విన్నాను కాబట్టి ఉదాహరణకి ఇస్రాయల్ దేశం గురించి నేను వ్యతిరేకంగా చెప్తే ఎవరు నా మాట విన్నాడు నా దగ్గరలో అందరూ దూరం వెళ్ళిపోతారు లేదు బ్రదర్ పరిశుద్ధ జనంగా బ్రదర్ నువ్వు వాళ్ళకి వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడుతున్నావు బ్రదర్ నేను కాదు మాట్లాడుతుంది బైబిలే మాట్లాడుతున్నాను ఇక నువ్వు ఎన్నటికీ కాపు కాయక అని చెప్పించడం లేదా దాన్ని ఇక ఎన్నటికీ అది కాపు కాయదని ఎవరు మాట మన ప్రభు మాట నా మాట కాదు వాళ్ళు మాట ఇకది అది చిన్న కొమ్ముకు సాదృశ్యం ఇజ్రాయల్ దేశం దానికి మానవుల కన్నుల వంటి కన్నులు కలవు కాబట్టి ఈ కొమ్ము ఒక దేశానికి సాదృశ్యం ఒక రాజ్యానికి సాదృశ్యం ఒక మనుషులకి సాదృశ్యం గర్వంగా మాట్లాడే నోరు దానికి ఉండదంట గర్వంగా ఈ కూడా అనేది గర్వంగా మాట్లాడుతుంటారు కాబట్టి వీటన్నిటిని చిహ్న చూస్తున్నాం ఇప్పుడు ప్రకృతి సహజంగా అర్థమైపోతుంది కానీ చిహ్నాలకు వచ్చినప్పుడు ఇవన్నీ మతపరమైన క్రైస్తవ గుంపులకు సాదృశ్యం అవి నీకు ఏ పుస్తకలాగా అనిపించవు ఏ కమ్యూనిటీస్ లాగా ఇంటర్నెట్ రికార్డింగ్స్ లో ఎక్కడ ఉండవు ఇప్పుడు నేను చెప్పాడు ఓంకొంత రీతిగా ఉండొచ్చేమో అక్కడ ఇంటర్నెట్లో అక్కడ ఇక్కడ కానీ ఆత్మీయ స్థితిలో మటుకు ఎక్కడ ఉండవు అది నీకొక్కడికి అనుగ్రించబడి కావున దాన్ని జాగ్రత్తగా పరిశీలించుకొని స్వీకరించాలని నీ బాధ్యత క్లుప్తంగా నేను ఈ యొక్క చిరుతపులకు సంబంధించిన విషయాలు కొన్ని క్లుప్తంగా ఈ రోజు మార్కెట్ని నేను ముగించేస్తాను ఇంకొక ఆ యొక్క మధ్యాహ్న చూసిన విధానంగా ఎలుగు నోట్లో మూడు పక్కటెముకలు ఆ ఎలుగు రష్యాకి సాధరించామని మనం చూసినాం ప్రకృతి సహజంగా ఆత్మీయ పరంగా అది సర్పంలో సాధరించామని మనం చూసినాం కాబట్టి అది మూడు పక్క టెములు దాని నోట్లో పట్టుకుని ఉంది కాబట్టి రష్యా కాలంలో రష్యా దా అది దాని యొక్క అది బహు జబర్దస్తి చేసి ఎన్నో దేశాలని అది దాని బానిస లాగా తీసుకుంది దాన్ని ఆ దేశాల మీద యుద్ధానికి పోయి వాటిని వాటిని దాని కంట్రోల్కి తీసుకున్నది రష్యా కాలంలో మూడు దేశాలని అది కంట్రోల్కి తీసుకున్నట్టు మనం చూస్తున్నాం ఎంతకాలం బహుశా డెబ్బై సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ నేను చూపిస్తున్నాను ఇవి నెరవేరాయి మన కాలంలో రష్యా మూడు దేశాలు దాని ఆధీనంలోకి తీసుకున్నాయి కాబట్టి ఈ మూడు మరోసారి మన దగ్గరికి వచ్చినప్పటికీ ఆత్మీయ చట్టాలు నేను చూపిస్తాను మీకు అంతకు సిద్ధంగా మనం పడలేదు ఇప్పుడు మనకు ఈ మూడవ ఈ యొక్క చిరుతపులకు సంబంధించిన విషయాలు నేను క్లిప్తంగా చూపించేసి ఈ రోజు మాకేది ముగిస్తాను ఈ చిరుతపులి ఏ రీతిగా దానికి నాలుగు పక్షి రెక్కలు ఏ పక్షి అనేది లేదు అక్కడ పక్షి రెక్కలు ఉంది తర్వాత నాలుగు తలలు దానికి అధికారం ఇవ్వబడింది కాబట్టి దీన్ని మనం తీసుకున్నప్పుడు ప్రకృతి సహజంగా ఇది చిరుతపులి అంటే ఎంతో స్పీడ్ గా బతిస్తుంది కదా మన ప్రభు పుట్టక ముందు అలెగ్జాండర్ అనేవాడు చిరుత పులికి చిరుత పులికి సాదృషంగా ఉండటం మనం చూస్తాం ఎందుకంటే అలెగ్జాండర్ అనేవాడు ప్రపంచాన్ని గడగడ మన దేశం మీద కూడా యుద్ధానికి వచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చి యుద్ధాలు ఓడిపోయాడు కానీ ప్రపంచంలో అన్ని దేశాల మీద విజయం పొందింది అలెగ్జాండర్ మళ్ళీ మన దేశంకి వచ్చి ఎందుకు ఓడిపోయాడు అంటే చూపించాను ఎప్పుడైనా టైం వస్తే చరిత్రలో మీకు నేను అలెగ్జాండరు తన సైనికులు చిరుత పులిలాగా పరిగెత్తటోళ్ళంట ఆ రోజులలో అంత స్పీడ్గా పరిగెత్తటోళ్ళంట అయితే ఆయన అలెగ్జాండర్ చనిపోయినప్పుడు ఆయన చిన్న వయసులో చనిపోయింది వెంకట ఇక్కడ ఈ ఈ ఇండియా రాజుతో కొట్లాడినప్పుడు ఏం జరిగింది అంటే అప్పుడు వర్షాలు పడుతున్నాయి బహు విపరీతంగా వర్షం కుంభ వర్షంలో ఈ మన దేశపు రాజులు పోరస్ అనేవాడు ఏనుగుల మీద కూర్చొని యుద్ధాలు చేస్తారు ఇండియన్స్ వాళ్ళేమో గుర్రాల మీద వచ్చి యుద్ధాలు చేసేవాళ్ళు ఏనుగు మీద కూర్చున్నప్పుడు చాలా ఉన్నత శిక్షణలో కూర్చునిటారు గుర్రాలు కిందికే ఉంటాయి కదా అప్పుడు ఈ పోరస్ అనే రాజు అలెగాండర్ తో యుద్ధాలు చేస్తున్నాడు అలెగ్జాండర్ కి ఛాతి బాగా వేసి కొడుతుంది బాణం ఆ కుంభ వర్షంలో మీద కూర్చొని వర్షం పడుతుంటే ఈ ఇండియన్స్ కి వర్షంలో యుద్ధం చేయడం తెలుసుకోవాలి కానీ అలగ్జాండర్ ఎప్పుడు తన చరిత్రలో ఎప్పుడు కూడా అటువంటి అనుభవం లేనివాడు తన సైనికులు కూడా యుద్ధంలో కొట్లడం మాకు తెలియదు ఎందుకంటే యుద్ధంలో వర్షం పడతప్పుడు యుద్ధంలో ఎట్లుంటుంది ఈ పరిస్థితి కుంభ వర్షం పడుతుంటే కాళ్ళు జారుతుంటాయి ఆ గురాలకి మనుషులు బ్యాలెన్స్ ఉండలేరు కళ్ళ మీద నీళ్లు పడుతూ ఉంటాయి కళ్ళు సరిగ్గా కనిపించవు అప్పుడు యుద్ధం ఎట్లా గెలవగలరు అట్లా అలెగ్జాండర్ ఓడికినట్లు మనం చరిత్రలో మీ దేశంలో జరిగింది మన దేశంలో జరిగిన స్టోరీ నేను మీకు చూపిస్తున్నాను దాని తర్వాత గాయమైపోయి కొంత వాపస్ వెళ్ళిపోతాడు వాళ్ళ దేశానికి మధ్యలో వెళ్ళిపోయి చనిపోతాడు దాని తర్వాత ఆయన దగ్గర ఉన్న నలుగురు సైన్యాధిపతులు ఆ దేశాన్ని నాలుగు పాయాలుగా విభజించుకొని రాజులుగా తయారవుతారు అది ప్రకృతి సహజంగా నెరవేరింది మన ప్రభు ముందు ఈ యొక్క ప్రవచనం దాని ప్రవచనం కానీ అది మన కాలంలో తిరిగి నెరవేరేది ఎందుకంటే మనకు మనకు చూపించిన దేవుడి ఈ ప్రవచనము రిపీట్ అవుతూనే ఉంటది అయి ప్రకృతి సహజం నుంచి సంపూర్ణంగా ఆత్మీయంగా మారిపోతుంది ప్రవచనం అది లాస్ట్ అన్నట్టు ఇంకా ఆత్మీయంగా అయిన ప్రవచనం ఆరం ముగించిందంటే ఇంకా అవసరం ఉండదనిపి ప్రవచనం అది మన కాలంలో ముగించబోతుంది అవి నేను మీకు చూపిస్తాను త్వరలో ఇప్పుడు మటుకు ఇది చిరుతపులి జర్మనీకి సాదృశ్యం మన కాలంలో ఆ రోజు గ్రీస్ అది కూడా జీనే కదా గ్రీస్ దేశం కూడా జీతోనే స్టార్ట్ అవుతుంది జర్మనీ కూడా జీతోనే స్టార్ట్ అవుతుంది సింహము బబుల్ వనికి సాదృశ్యం బీతోని స్టార్ట్ అవుతుంది మన కాలంలో బ్రిటిన్ బ్రిటన్ బ్రిటిష్ కంట్రీ బ్రిటిష్ ఎంపైర్ బీతోనే స్టార్ట్ అవుతుంది ఇవన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి చెప్పడానికి కానీ కానీ అవి యాక్సిడెంటల్ గా జరిగినాయి కావు కదా అవి అఫెక్ట్ గా దేవుడు ఎంతో ప్లాన్ గా చేయండి రోజు ఆ దేశాల జెండాల మీద ఆ ముద్రలు ఉన్నాయి ఆ బొమ్మలు ఉన్నాయి ఈ రోజుకి కూడా ఉన్నాయి జర్మనీని చిరుతపులితో పోలిసి తిరిగొచ్చు జర్మనీ రాజు హిట్లర్ ఒకప్పుడు కదా నైన్టీన్ అయితే హిట్లర్ బహు కఠినంగా పరిపాలించిడు గరగడాడించాడు ప్రపంచాన్ని అంతా పైపు ఎన్నో దేశాలు భయపడ్డాయి చిట్క్షర్కి నన్ను చదివిపోయిన అవకాశం ఉంటాయి వాయితం నేను చెప్తాను అయితే హిట్లర్ మన దేశం అంటే ఎంతో ఇష్టం ఎందుకు అంటే దాన్ని ఏమంటాం ఇంగ్లీష్ లో మన మన దేశంలో ఈ చిరుతపులిని అంటారు మన దేశంలో ప్యాంతర్ అంటారు చిరుతపుల్లిని అందులో చీత అంటారు కదా చీత అంటారు చీత దాని ప్యాంతర్ కూడా అంటారు మన దేశంలో అయితే ఈ జర్మనీకి ఇండియాకి ఎక్కువ సత్సంబంధాలు ఉంటాయి ఎందుకంటే జర్మన్ భాష సంస్కృత భాష నుంచి బయటకు చరిత్ర సంస్కృత భాష మన దేశంలో పుట్టింది ఆ సంస్కృత భాష నుంచే ఈ జర్మన్ భాష వచ్చింది కాబట్టి హిట్లర్ ఇండియా అంటే ఇష్టం అన్నట్టు ఎందుకంటే ఈ దేశం నుంచి మా దేశం మా భాష వచ్చిందనే దాని తర్వాత జర్మన్ జర్మనీ దేశంలో ఉండేవాళ్ళు ఆర్యూలు అంటే ఇండియాలో ఉండే వాళ్ళని ఆర్యూలు అనేటోళ్ళ ఆరియన్స్ అంటారు ఇంగ్లీష్లో ఉత్తర దిక్కును ఉన్న వాళ్ళందరినీ ఆరియన్స్ అంటారు దక్షిణ దిక్కును ఉన్న వారిని ద్రవిడియన్స్ అంటారు అయితే ఆరియన్స్ అంతా యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు జర్మన్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇండియా అంటే ఆయనకి మొదటి నుంచి చాలా ఇష్టం అన్నట్టు ఈరోజు కూడా జర్మన్స్ కి ఇండియన్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే పూర్వం సంబంధాలు ఉన్నాయి అక్కడ మనుషులు ఇక్కడ మనుషులు అక్కడ నార్త్ ఇండియన్స్ ని చూస్తే కొంత యూరోపియన్స్ లాగా ఉంటారు వాళ్ళు బాలీవుడ్ సినిమా యాక్టర్స్ని చూస్తే వాళ్ళంతా యూరోపియన్స్ లాగా ఉంటారు బాలీవుడ్ హీరో హీరోయిన్ అని బయట దేశంలో ఒప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళ దేశస్తున్న లాగా ఉంటారు వీళ్ళు కూడా నార్త్ ఇండియన్స్ సరే మనం మటుకు విడదీయం మనుషులన్నీ వాడు నార్త్ కానీ సౌత్ కానీ మన దేశంలో పుట్టిన వాడు కాబట్టి భారతీయుడియాన్ని మనం వాడిని స్వీకరిస్తాం అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన స్వరూపంలో సృష్టించబడ్డ కాబట్టి మనం వ్యతిరేకించే ముగ్గురిని విడదీయం ఇంకో రీతిలో చెప్పాలంటే అపోస్ల కారంలో మనము నేను అటుపోయిన వారం అనుకుంటే చూపించినా లేక బహుశా పోయిన వారం చూపించినట్టుగా అపోస్ల కార్యంలో మనం అక్కడ చూస్తాం పెద్ద కొస్త రోజు ఏం జరిగింది అనేది అక్షరమైనా సరే అపస్ల కరము రెండవ రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో పార్తీయులు అనే పదం అక్కడ పార్తీయులు పార్తీయులు మాదీయులు ఎలామియులు మెసపోతు యూదయ కపోదకియ పొంతు ఆసియా హృగ్రియ పొంపులియా ఐగుప్తు అను దేశం అందరి వారందరూ అక్కడికి వచ్చారు అక్కడికి పండుగ రోజు పండగ చేసుకుందామని యూదులు ఇన్ని దేశాలకెళ్ళొచ్చారు అయితే ఈ పార్తీయ దేశం అంటే ఇండియా అనేది ఒక చరిత్ర ఇండియన్స్ ఇండియన్ ఇండియాకి ఈ పేరుంది భారతీయ దేశం అని ఎప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఇండియా అనే పేరు ఎప్పుడు వచ్చిందో వంద సంవత్సరాల హిందూ అనే పదం లేదు హిందూ మతం అనే పదమే లేదు వంద వంద సంవత్సరాల క్రితం హిందూ పుస్తకం ఎప్పుడు రాయబడింది అంటే నైన్టీన్ ట్వంటీలో రాయబడింది పుస్తకం అంతకుముందు లేదు ఆ పుస్తకం ఆ పదమే లేదు అయితే పంజాబ్ సింధు గుజరాత్ అని మీరు పాట పడతారు జనగణం పాట సింధు ఉత్తర దిక్కు ఉండే భాగం అయితే బయట దేశస్తులకి ఇండియన్స్ ని వీళ్ళు ఎక్కడోళ్ళు అంటే సింధు దేశస్థులు సింధు ప్రాంతీయులు సింధు పోయి సా పోయింది హింద్ అయిపోయింది దేశం ఇది సింధు దేశము హింద్ దేశం అయిపోయింది ఎందుకంటే సా మాయం అయిపోయింది పలకడంలో అట్లా సింధు దేశస్థులు హిందూ దేశస్థులు కాబట్టి హిందూ అనే పదం డిక్షనరీ లేదు ఈరోజు కూడా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చూస్తే మీరు హిందూ అనే పదమే లేదు వీళ్ళు కల్పించుకున్నారు ఈ రోజుల్లో కానీ డిక్షనరీ లేదా పదం హింద్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే సింద్ అనే పదం నుంచి వచ్చింది కాబట్టి పార్టీలు అంటే ఇండియా అన్న విషయాన్ని నేను మీకు పోయినవరని చూపించిన ఇక్కడ మరోసారి చూపించిన హిట్లర్కి పార్తీయులు అంటే ఇష్టం లేక ఇండియన్స్ అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే వారి డిఎన్ఏ వారి జీన్స్ ఈ దేశంలో ఉన్నాయి లేక ఇండియన్స్ కూడా జర్మన్ దేశ అనేది ఒక రీతిగా స్టోరీ మనకు కానీ మనం మటుకు వాటిని విడదీ చేయమన్న మనం అర్థం చేసుకోవాలా అదే రీతిగా హిట్లర్ చనిపోయినప్పుడు కూడా సేమ్ స్టోరీ అయింది అలెగ్జాండర్ చనిపోయినప్పుడు ఏ రీతిగా నలుగురు తల నాలుగు తలలు కదా నాలుగు తలలు చిరుత పులుకున్నాయి ఆ నాలుగు తలలు ఆ గ్రీసు దేశాన్ని నాలుగు ముక్కలు ముక్కలు చేసుకొని ఒక్కొక్క సైన్యాధిపతి ఒక్కొక్క దేశ ఒక రాజులాగా తయారైడు ఆ దేశంలో దాని తర్వాత రెండుగా ముక్కలు మనం చూస్తాం దాంట్లోకి వెళ్ళి రోమ సామ్రాజ్యం బయటికి రావడం మన ప్రభు కాలంలో ఉంది ఆ రాజుల కాలంలో సర్వోనతుడు తన రాజ్యాన్ని స్థిరపరుస్తాడు అది శాశ్వతంగా ఉండేదని దాని గ్రంథం రెండోదే మీకు చూపించిన కొంతకాలం కిందట కాబట్టి ఈ రాజుల కాలంలో శాశ్వతమైన రాజ్యము మన ప్రభుది ఈ రాజలన్నీ కూలిపోతాయి కానీ శాశ్వతంగా ఉండేది మన ప్రభు రాజ్యం ఇవి కూలిపోయే టైం దగ్గరకు ఎందుకంటే గవర్నమెంట్స్ అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి కాబట్టి నేను బహుసూచ బహు జాగ్రత్తగా పరిశీలిస్తున్నా ఇంకా ఎక్కువ కాలం లేదు ఆయన టైం దగ్గరకు వచ్చేసింది త్వరలో ఆయన రాబోతున్నాడు కాబట్టి హిట్లర్ చని కూడా అదే జరిగింది నలుగురు నాలుగు భాగాలుగా దాన్ని విభజించుకున్నారు జర్మనీ ప్రాంతాన్ని అది రెండుగా మళ్ళా విభజించబడింది గ్రీస్ దేశంలో ఎట్లా జరిగిందో జర్మనీ దేశంలో కూడా కొన్ని వందల సంవత్సరాల తట్టని జరిగింది అలెగ్జాండర్ జనిపక ఆయన నలుగురు సైన్యాధిపతులు నాలుగు ముక్కలు చేసుకున్నారు ఆ దేశాన్ని చేసుకుని రెండు ముక్కలు కానీ ఒక ముక్కం తిరిగి ప్రేస్ లాగానే ఉండిపోయింది మరియు ముక్క నుంచే రోమ్ బయటకు వచ్చింది అదే రీతిగా ఈ రోజు కూడా జర్మనీ నాలుగు ముక్కలుగా ఉన్నాయి రెండు ముక్కలుగా అయింది రెండు ముక్కలు అయి వరకు రెండు ముక్కలే ఉండే ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ అని తర్వాత మళ్ళా ఒక ముక్క అయిపోయింది అంటే అన్ని జమ అయిపోయినాయి జర్మనీ యునైటెడ్ జర్మనీ ఇప్పుడు అది ఒకప్పుడు ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ ఉండే ఈస్ట్ జర్మనీ కమ్యూనిస్ట్ కంట్రీ ఉండే వెస్ట్ జర్మనీ డెమోక్రాటిక్ కంట్రీ ఉండే ఈస్ట్ జర్మనీలో సువార్త ప్రకటించదు ప్రకటిస్తే కాల్చి చంపేసేట్లు నాకు కజిన్ అవుతాడు ఒక అతను అన్న వరుసకి అతను మంచి దైవజనుడు ఉండే ఆయన ఆయన అక్కడ ఈస్ట్ జర్మనీలో ఒక చర్చ్ వాళ్ళు వాక్యం ప్రకటించడానికి పిలిపించారు ఇంగ్లీష్ లో మాట మాట్లాడుతున్నాడు ఇంకా అప్పుడు జర్మనీ విడ విడదీసి ఉండే ఈస్ట్ వెస్ట్ అయితే ఆయన అక్కడ సువార్త ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి పోయిండు వాక్యం చెప్పేసినాక మేము విన్నది ఏం లేదని చంపేశారు అక్కడ షూట్ చేసినట్టే డైరెక్ట్ అక్కడ అక్కడి నుంచి వచ్చింది అనే శవం ఇప్పటికి ఇండియాకి కాబట్టి కమ్యూనిస్ట్ కంట్రీస్ లో సువార్థను ప్రకటించని ఎందుకంటే కమ్యూనిస్ట్ కంట్రీలో కమ్యూనిజమే దేవుడు అయితే ఏసు ప్రభుకి విభిన్నంగా ఉంటుంది కాబట్టి కమ్యూనిజం వాళ్ళు స్వీకరించినట్టు ఏసు కమ్యూనిజంలో మనుషులకి స్వాతంత్రం ఉండదు స్వేచ్ఛ ఉండదు నీ ఇష్టం వచ్చి నువ్వు మాట్లాడుకోవడానికి వీలు అందుకే చైనాలో ఎవరు ఊరికి ఫ్రీగా మాట్లాడ నోరు మూసుకొని ఉంటారు అక్కడ ఎందుకంటే ఎవడు ఎన్నోరు జారి ఏమి తప్పు మాట్లాడినా జైలు పడేస్తారు అక్కడ ఒక్కసారి జైలకు పోయినామంటే ఎన్ని సమస్యలు అయితే నువ్వు బయట రావాలంటే ఇరవై ముప్పై సంవత్సరాలైతే అక్కడ చనిపోతాడు అంత భయంకరమైన దేశాలు కమ్యూనిస్ట్ దేశాలు కాబట్టి ఈ రోజు కూడా ఫ్రీగా మాట్లాడారు అక్కడ మనుషులు అదే విషయంలో ఏం తప్పైతుంది అనవసరంగా నేను జైలకి చెప్తానేమో అంత భయం భయంతో జీవిస్తుంటారు మనుషులు ఆ మనం ప్రార్థిస్తూ ఉంటుంది ప్రతిరోజు ప్రార్థన చేస్తా దేశం గురించి ఇంతమంది క్రైస్తవులు హింసపబడతారు దేశం గురించి కాబట్టి చిరుతు దేనికి సాదృశ్యం చెప్పండి ఇప్పుడు ప్రకృతి సహజంగా నేను చూపించిన ఆత్మీయంగా దేనికి సాదృశ్యం మీరు కూడా ఆ యొక్క విధానాలు నేర్చుకుంటేనే కానీ వాక్యం చదువుతూడు మీ మైండ్ అట్లా తయారు కాదు చిరుత పులి వేగంగా పరిగెత్తుతా ఉంటది కదా నాలుగు నాలుగు రెక్కలు దానికి నాలుగు తలలు దానికి అంటే నాలుగు స్థలాలు నాలుగు మొత్తం ప్రపంచం అంతటా కప్పేసింది అన్న విషయాన్ని చూపిస్తుంది అది బహు స్పీడ్గా పరిగెత్తుతా ఉంటుంది చిరుత పులి కాబట్టి నన్ను ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకోనికి ప్రయత్నించండి వచ్చే వారం నేను వాటిని బహు విశేషంగా చూపిస్తాను ఆత్మీయ స్థితిలో ఈ చిరుతపులి మూడవ జంతువు దీనికి సంబంధించిన విషయాన్ని నేను లైపర్ని మీకు చూపిస్తాను అది వేరే తీరుకు ఉంటది అనేది లెపర్డ్ అనే పదం ఒకసారి జేమ్స్ టంగ్ నంబర్స్ నుండి చూస్తున్నాను 52 46 చిరుతపులికి 52 46 జేమ్స్ టంగ్ నంబర్స్ లో ఏమొందంటే టు ఫిల్ట్రేట్ బి లింపిడ్ అండ్ డస్ట్ స్పాట్ ఆర్ స్టెయిన్ యాజ్ ఇఫ్ బై డ్రిప్పింగ్ ఎ లెపర్డ్ ఫ్రమ్ ఇట్స్ స్ట్రైప్స్ అర్థం అవుతుందా అంటే చిరుతపులికి చుక్కలు ఉంటాయి కదా దాని శరీరం మీద చుక్కలు చుక్కలు ఉంటాయి టు ఫిల్ట్రేట్ అనేది పదం కొంచెం అర్థం అవుతుందా పదం ఇంగ్లీష్ పద ఆర్ టు స్పాట్ ఆర్ స్టెయిన్ యాజ్ ఇఫ్ బై డ్రిప్పింగ్ ఎ లెపర్డ్ ఫ్రమ్ ఇట్స్ స్ట్రైప్స్ ఒకసారి ఒక్క వాక్యం చూసుకుంటే మీకు చిరుత పులికి సంబంధించిన ఆత్మీయ చిహ్నం అర్థం అవుతుంది ఈ వారం మీరు దాన్ని బాగా దీర్ఘంగా ధ్యానించండి వచ్చే వారము కంక్లూడ్ చేస్తున్నాను పేతు రెండో పత్రికలో ఈ యొక్క చుక్కలు చిరుత పులుకున్న చుక్కలు దేనికి సంబంధించి నేను గెలిపిస్తుంది పితు పత్రిక రెండవ అధ్యాయము పేతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం పేతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో ఈ యొక్క చుక్కలు అంటే ధారగా కారడము దాని వల్ల చుక్కలు రావడం అనేది జేమ్స్ రాంగ్ నంబర్స్ ప్రకారంగా వాటిని మరోసారి నేను చూపిస్తే మీకు పదమూడవ వచనాలు చూడండి పైతు రాశా రెండవ పది రెండవ అధ్యయము పదమూడవ వచనం రెండవ రాశ రెండవ పైతులు అధ్యాయము పదమూడవ వచనం ఒక నాటి సుఖానుభావము సంతోషమని ఎంచుకుందరు అంటే ఒక నాటి సుఖానుభావము సంతోషమని ఎంచుకుందరు వారు కళ్ళం కములను నిందాస్పదములైన తమ ప్రేమ విందులో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనొచ్చు తమ భోగములందు సుఖించుదొరు ఇది ఒక గుంపు అన్నట్టు వారు ఎట్లున్నారంట కళంకములను నిందాస్పదములు చుక్కలు అన్నట్టు ఇవన్నీ కలంకములు నిందాస్థము కళంకం అంటే వాళ్ళ మీద మచ్చలు ఉన్నాయి అన్నట్టు కలంకం అంటే మచ్చలు అన్నట్టు వారు కలంకలం కలంకలమును కళంకములను నిందాస్పదములు అయినా వాళ్ళ మీద నిందలు కనిపిస్తున్నాయి వీళ్ళు ఎట్లున్నారంట ఒక నాటి సుఖానుభవ మనంగానే ఏషావు వ్యాప్తానికి వస్తుంది కదా ఏషావు ఎర్రని చెప్పండి ఇప్పుడు ఏషావు ఒక దశలో ఎర్రనేది ఒకసారి సర్పంలాగా కనిపిస్తుంది మరొకసారి తేడలాగా కనిపిస్తుంది కాబట్టి ఆ క్లూ మీకు ఇస్తున్నాను ఇప్పుడు మీరు దాన్ని పరిశీలించండి వారు కళంకం నుండి నిదాసమైన తమ ప్రేమ విందులో మీతో కూడా అన్నపాలు పుచ్చుకోనచ్చు తమ భోగంలో ఎందుకు సుఖించదరు అది సుఖానుభవాన్ని ఆశ్రయించిన మతపరమైన జీవితం ఏ గుంపు మీరు అది ఎట్లుందంట ప్రేమ విందులు ఎక్కువ లవ్ ఫీస్ అంటారు ఇంగ్లీష్ లో రోజు మీరు హెబ్రోన్ చర్చికి పోతే లవ్ ఫీస్లు ఎక్కువ ఇప్పుడు లేదు లాక్డౌన్ లో కానీ లాక్డౌన్ కి ముందు ప్రేమ ఎక్కువ చేసుకుంటారు ఈ పదం అక్కడ ఎక్కువ కనిపిస్తుంటది ప్రేమ ఏది హెబ్రోన్ చర్చెస్ల చర్చి తర్వాత ప్రేమవిందని తెచ్చుకొని కూర్చొని అందరు తింటారు అన్నట్టు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కనాటి సుఖానుభవం కొరకు అంటే కాంప్రమైజ్ అయిపోయినారు వీళ్ళందరూ ఆచార జీవితంలో కాంప్రమైజ్ అయిపోయినారు వీళ్ళకీ కలంకంలు ఉన్నాయంటే నిందలు ఉన్నాయంటే వీరి మీద ఎంత దేనికి సాదృశ్యం చెప్పండి ఒక గుంపుకు సాదృశ్యం ఏ గుంపు మీరు ఊహించి చెప్పాలా మీద మత్యలు ఉన్నాయి నింద నింద ఉంది వీళ్ళ మీద కాబట్టి వీళ్ళు దేనికి దేనికి సాదృశ్యం సర్పాలకు సాదృశ్యమా తేళ్లకు సాదృశ్యమా దేనికి సాదృశ్యం కాబట్టి ఈ గుంపు దేన్ని సూచిస్తుంది అనేది మీరు అర్థం తీసుకోండి ఈ పూలి దేనికి సాదృశం ఇది నాలుగు విభజింపబడింది నాలుగు తల దింపుకున్నాయి నాలుగు రెక్కలు దీనికి కాబట్టి ఈ నాలుగు దేనికి సూచిస్తుంది మనం అర్థం తీసుకోవాలా మతపరమైన కలిస్తే జీవితానికి సాదృశ్యంగా ఉంది అదే రీతిగా ఇది తేళ్లకు సాదృశ్యంగా ఉందా సర్పంగా సాదృశంగా ఉందా మీరు పరిశీలించండి వచ్చే వారం నేను మరోసారి మీ వీటిని పరిచయం చేస్తాను మూడవ ముద్రకు సంబంధించిన బోధ దీర్ఘంగా మనం అది వెళ్ళిపోతాం అది గుర్రానికి సాదృష్టం కాబట్టి నల్ల పూ సాదృశ్యం నేను చెప్పింది ఆల్రెడీ మీకు మీరు అది మర్చిపోవడానికి వీలలేదు కాబట్టి నలుపు తేళ్లకు సాదృశం చిరుత పుల్లి తేళ్లకు సాదృశ్యం అది మొత్తం కప్పేస్తుంది మొత్తం ప్రపంచం అంతటా పోతుంది నాలుగు రెక్కలు నాలుగు తలలు నాలుగు రాజ్యాలు విభజింపబడి ప్రపంచం విస్తరిస్తాయి తేళ్లు పుట్టలు పుట్టలుగా లేసి గు బయట మొత్తం స్ప్రెడ్ అవుతాయి అట్లా అన్నట్టు కాబట్టి గొప్ప జనం మీద పడితే వాళ్ళ ప్రేమ విధులలో దూరుతాయి ఆ విషయాన్ని నేను మీకు ఈ కాబట్టి వీళ్ళంతా ఒకరే సహవాసంలో ఉండి పండుగలు చేసుకుంటా ఉంటారు పండుగ క్రైస్తవులు వీళ్ళంతా తేళ్లు పక్కన ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు తేళ్ల కాటు కూడా గ్రహించలేరు అది కాటు చేక మంట వస్తుంది నాకు వేదన పడుతున్న శ్రమలు అప్పుడే గుర్తిస్తారు మనం వీటన్నిటిని గొప్ప జనానికి చూపించాలా మీకు అంత రూపిక కూడా అవసరం ఆరాధనాపూర్వకంగా ముందుకు పోదాం పశువుల వారు దేవ మీకు వనరాలను అయినా మీరు చూపిస్తున్న ఈ యొక్క సూచనలు బట్టి మీకు ఎంతో వందరాలు ప్రభావ మూడవ బుద్ధులకు సంబంధించిన విషయాలు మేము ధ్యానిస్తుండగా అయినా ప్రకృతి సహజంగా అది చిరుత పులికి సాదృశ్యంగా ఉంది ప్రభావ నల్లని గుర్రానికి సాదృశంగా ఉంది ప్రభావ అది బిజినెస్ కి సాదృశ్యంగా ఆ యొక్క మళ్ళీ త్రాసు అన్న వాక్యాన్ని మీరు మాకు కొంతకాలం కిందట జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా ఎందుకంటే ఒక దినవరం నాకు ఒక సేరు ఎవలు మరొక దినవరం నాకు మూడు సేవలు ఒక సేరు గోధుమలు మరొక దినవరంకి మూడు సేర్లు ఎవలు అది యథార్థత లేని బిజినెస్ అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు తల్లి జక్ర గంధర్ గారు మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా ఇద్దరు స్త్రీలు శంకుబడి కొంగలం అంటే రెక్కలుగలవారు మూడవ స్త్రీని తీసుకొని పోతున్నారు గంపలో పెట్టుకొని ఆ గంపలో ఆ యొక్క అనే వస్తువు ఉన్నట్టు మేము చూసినాం ప్రభ కొంతకాలం కిందట ఆ రోజునలో వాడబడ్డ ఆ యొక్క రుసుము ఆ యొక్క కాయి రుపీ అది బిజినెస్ కి సంబంధించి అని మీరు మాకు చూపించినట్లుగా అంత మోసకరమైన బిజినెస్ కాలంలో మా ఉండమన్న విషయాన్ని ప్రకృతి సహజంగాలను తీసుకుంటున్నాం ఈరోజు ఆత్మీయ స్థితిలో కూడా అంత మోసంతో నిండి ఉంది ప్రేమ విందులో అంత మోసం ఉంది ప్రభా కాబట్టి మోసంతో కూడిన ఆ కాలంలో మేము ఉంటున్నాం మీరు వచ్చి ఎక్కడ చూసినా అక్రమం విస్తరించింది అన్నిట్లో ప్రేమ చలాగిపోయింది ప్రభా లేదు మీరు తిరిగి వచ్చినప్పుడు ఈ లోకంలో ప్రేమ కనిపించాలన్న మీరు అవును ప్రభావ మనిషికు మరి తిరిగి వచ్చినప్పుడు లోకంలో విశ్వాసాన్ని కనుగొన తన ప్రేమను కనుగొన అవును ప్రభా మేము మటుకు దాన్ని ప్రకటిస్తాం ప్రభా మీ యొక్క విశ్వాసాన్ని ప్రేమని అన్నిట్లో ప్రకటిస్తాం ప్రభా మీరు వచ్చేంత వరకు మేము ఈ లోకంలో ఉన్నంత వరకు దాన్ని ప్రకటిస్తాం అటువంటి ప్రకటించి బిడల్గా మమ్మల్ని అందరినీ తయారు చేసి రాక్షసుల మంచి వేకుని లేని స్థితించే శివ మన ప్రవైన ఏసు కృష్ణ యొక్క కృపా సమాధానం నడుపుకుంటూ మనందరికీ సదాకాలంతో అమ్మాయి హనుమయ ప్రైజ్ అందరికీ